సో అంటే వెళ్ళి అవ్వచ్చు ఒకసారి వాళ్ళ డబ్బుల మీద ఎనీవే సో పరీక్ష ప్యాస్ అయ్యాడు పరీక్ష ప్యాస్ అయ్యి హీజ్ హ్యాపీ ఎందుకో తెలుసిన వేదాంత పరీక్ష ప్యాస్ వెరీ గుడ్ నేను ఫలానా వారి వంశంలో పుట్టాను ఫలానా మహావిద్వాంసుల మనవన్నీ ఫలానా వారి కొడుకుని వేదాంత పరీక్ష ప్యాస్ అయ్యాను మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్నెస్ట్ ఆత్మజ్ఞానం ఈ చెప్పిన దాంతో ప్రతి వాక్యమో ఆత్మజ్ఞానానికి విరుద్ధమే తప్పేం కాదు అంత అతను అన్నదాంతో తప్పేం లేదు బట్ అతను చెప్పిన ప్రతి వాక్యము అతను కనుక గాఢంగా స్వీకరించినట్లయితే అది ప్రతీదీ కూడా ఒక వజ్రపు గోడ వలయం నిలబడుతుంది వజ్రపు గోడ అంటే ఇంకా భేదించడం కష్టం వజ్రోపాధి అంటారు వజ్రో ఉపాధి పట్టేసింది ఇంకా ఆ ఉపాధిని వీడు వీడి వల్ల కాదు ఇంకా ఆ వీడు తప్పించుకోలేదు అధ్యతనే మరి వేదాంత పాఠం కొంచెం కటుగా ఉన్నా వినడం అలవాటు చేసుకో నేను ఆత్మజ్ఞానోపదేశ విధి లేని పాఠం చెప్పినాను పదిహేను రోజులు చెప్పాను గద్య గ్రంథం గద్య వేదాం ఫిఫ్టీ పర్సెంట్ అమెరికన్సే చాలా కఠినమైన గద్య చెప్పడం అంటే కొత్త వాళ్ళకి సంస్కృతం ఎంత వాళ్ళకి గద్య చెప్పాలంటే ఇట్స్ ఏ టాస్క్ అండ్ ఐ స్ట్రగ్లింగ్ విత్ ఇట్ మధ్యలో నాకు కనిపించింది ఏదింత లోతైన వైరాగ్యం చెప్పడం ఇదంతా అవసరమేనా అని నాకు డౌట్ వచ్చింది జనాలను చూస్తే వంద మంది ఉన్నారు అప్పుడు నేను ఉండబట్టలేక అడిగేశాను చేలాగే చెప్పుకుంటారని మీరు ఇలాగే చెప్పండి దిస్ ఈజ్ సంథింగ్ వివాల్ ఎందుకంటే ఉడికే డైల్యూట్ చేసేసి పైపోయిన నాలుగు మాటలు చెప్పచ్చు ఏముంది ఎనీవే సో ఈ రకమైన ఆలోచనలు పెట్టుకుని ఉంటాడు వాడు ఆత్మస్వరూపాన్ని ఏం తెలుసుకుంటాడు వాడి మొహం వాడి వల్ల ఏం కాదు అదే అంటారు నాస్తిన్య అస్మాది ఇదే నేనంటే ఇదే ఇక ఇంతవరకు చెప్పారు చూడండి అభినయం చేసి ఇదే నేనంటే ఇంకెంతకంటే నేను ఇంకా వేరే ఏముంది అనుకుంటాడు వాడు ఆ హిస్టారిక్ సెల్ఫ్లో ఉండిపోతాడు అంటే ఈ హిస్టారిక్ సెల్ఫ్లో ఫిక్స్ అయిపోయిన వాడికి ఇంకేం తెలుస్తుంది ఆత్మపరిచయం ఏం తెలియదు తర్వాత జాయతే మ్రియతే సంయుజ్యతే వియుజ్యతే చ సంబంధి బాంధవై శంకరుడు గల రూప్తులస్గా మాట్లాడతారు సో సంబంధి బాంధవై అంటే ఇలాగా ఓ హిస్టారిక్ సెల్ఫ్ను పట్టుకుని వెళ్ళాడతాడు ఈ హిస్టారిక్ సెల్ఫ్ ఇది ఓ రోజున పుట్టింది జాయతే ఇంకో రోజున గిట్టుతుంది మ్రియతే ఈ మధ్యలో హిస్టారిక్ సెల్ఫ్ ఉంది చూడండిది సంయుజ్యతే ఇంకో వాళ్ళతో దీనికి సంయోగం ఏర్పడుతుంది హిస్టారిక్ సెల్ఫ్ సంయోగం అంటే అది భార్యాభర్త పెళ్లి కావచ్చు సోదరుడు కావచ్చు సోదరు కావచ్చు మరొకటి కావచ్చు మరోటి కావచ్చు ఫ్రండ్ కావచ్చు శత్రువు కావచ్చు ఏదో ఒక సంయోగం వియుజ్యత ఇచ్చారు సంబంధి బాంధవై అంటున్నారు సంబంధము గలవాళ్ళతోటి బంధువులతోటి బధ్నాతీతి బంధువు బంధువు అంటే బంధించు అడుగునక బంధువు ఏమిటి బంధువు అంటే ఏమిటి బంధించి వాడుకోవాళ్ళు ఇంకా అంతకంటే బంధుత్వం ఏమిటి మహాభాగ్యం దాంట్లో సో జగత్తంతా నా బంధువులు అన్నవాడు క్షేమంగా ఉండగల కానీ ఓ అరవై మందిని పట్టుకుని వీళ్ళు నా బంధువులు అన్నవాడిని వాడు ఏం సుఖపడతారు ఇంకా అయిపోయింది వాడు హీ హ్యాజ్ ఆల్రెడీ ఫిక్స్డ్ హీస్ అన్హ్యాపీనెస్ జగత్ బాంధవ జగత్ బంధువు జగత్తంతా బంధువులు సకల సకల ప్రాణులు బంధువులు మానవులు మాత్రమే కాదు సకల ప్రాణులు ఒక్క పిల్లితో సహా బంధుత్వమే ప్రా ప్రాణి మాత్రము బంధువులు వాడు హ్యాపీగా ఉండగలడు కానీ ఎవరో కొద్దిమందిని బంధువులు అనుకునేవాడు వాడు హ్యాపీగా ఉండగలుగుతాడు సంబంధి బాంధవై సో నదీ శ్రోతోగత కాష్టద్వయ సంయోగ వియోగవదేవా అన్నారు ఆనందగిరిటీకా ఇక్కడ ఇక్కడ నదీ శ్రోత అంటే నదీ ప్రవాహంలో రెండు కట్టెలు అటో కట్టే ఇటో కట్టే వస్తుంది ఆ కట్టే ఓ మూల నుంచి వచ్చింది ఈ కట్టే ఇంకో మూల నుంచి వచ్చింది ఈ రెండు కట్టెలు కలుసుకుంటాయి ఆ ప్రవాహంలో కలుసుకుంటాయి కలుసుకునే నీరు థిన్ ఫిలిం ఆఫ్ వాటర్ ఉంటుంది మధ్యలో అది అట్రాక్ట్ చేస్తుంది ఆ నీటి ప్రవాహం చేతన సర్ఫేస్ సెన్షన్ ఆఫ్ వాటర్ విస్కాసిటీ ఇటు ప్రాపర్టీస్ ఇవ్వకుండా ఉంటాయి దాన్ని ఆ తడిగా ఉన్నప్పుడు కలిసి ఉంటాయి పూడే ఆ తడి కనిపట్టే సో ఆ రెండో ఆ తడిగా ఉన్నప్పుడు కలుసుకుంటాయి ఈ లోపల ఈ కలిపి ఉంచే ఫోర్స్ కంటే కొంచెం పెద్ద ఫోర్స్ వాటర్ వచ్చిందనుకోండి ఓ పెద్ద తరంగమో పెద్ద ఫోర్స్గా ప్రవాహమో వచ్చిందనుకోండి వీడిపో అంతే నది శ్రోతోవత్ నది శ్రోతోగత కాష్టద్వయ సంయోగ వియోగ వదేవ అంటే ఈ రిలేషన్షిప్స్ అంటే నెగిటివ్గా చెప్తున్నారని కాదు పాయింట్ వేదాంతా ఉంటే నెగిటివ్గానే ఉంటుంది మొత్తం సంసారాన్ని నెగిటివ్ చేసి పనే వేదాంతం ఉండను అంటే మరి అదే కదా వేరే ఉండకపోనిషత్ సో నీ నెగిటివ్ కాకపోతే ఇంకా పాజిటివే ఉంటుంది దీంట్లో పాజిటివే ఉండదు నేతి నేతి ఇచ్చి పాఠము నేతి నేతి అని చెప్పుకుంటూ వేదమే మాట అభ్యునుజ్ఞ ఇచ్చింది అది కాబట్టి ఎనీవే సో ఇవన్నీ నడిపించవచ్చు ఎవ్రీథింగ్ కెన్ గో ఆన్ లైక్ నాటకం రంగం మీద అన్నీ నడుస్తాయి కానీ పాత్రతోటి ఐడెంటిఫికేషన్ ఉండదు నాటక రంగం మీద పాత్ర పోషిస్తా ఉంటాడు ఎంతో చక్కగా పాత్ర పోషిస్తాడు కానీ ఐడెంటిఫికేషన్ ఉండదు ఒక తండ్రి చేయాల్సిన కర్తవ్యాలన్నీ చేస్తాడు కానీ నేను తండ్రినని కానీ నేను ఇవన్నీ చేశానని కానీ క్లెయిమ్ చేయడం ఎందుకు క్లెయిమ్ చేయడం మొహమాటం కోసం కాదు బికాజ్ ఈ డజంట్ ఫీల్ ఇట్ దట్ వే నేను తండ్రిని నేను ఈ పని నేను నేను పైకి వేళని నేనే తీసుకొచ్చాను అని వాడికి ఆ ఫీలింగ్ ఉండదు అది అది ఎంత బాగుంది లేకపోతే చేసింది ఏదో ప్రతి తండ్రి చేస్తాడు రిక్షా కూడా తన కొడుకు ఏదో కొంత తనకు చేతనైన లెవెల్లో సర్వీస్ చేస్తాడు సో తండ్రి తర్వాత మరి చేయడం ధర్మం కదా వాళ్ళ కోసం చేస్తాడు పిల్లడి కోసం చేయడు తన కోసం చేసుకుంటాడు పిల్లలు అడగడు కూడా ఇప్పుడు పిల్లాని వీడు స్కూల్లో జాయిన్ చేస్తాడు ఎందుకు జాయిన్ చేశాడు పిల్లాడు అభివృద్ధి కోసం జాయిన్ చేశానంటాడు రాంగ్ స్కూల్లో చదువుకుంటున్న బుద్ధిమంతుడైన పిల్లవాడి తండ్రిగా అవడం కోసం జాయిన్ చేశాడు అవునండి అందమైన అమ్మాయిని వివాహం ఆడాడు ఎందుకోసం ఆవిడను ఉద్ధరించడానికి కాదు అందమైన అమ్మాయి భర్తగా గడబడ చేయడం గర్వం కోసం అమ్మ అందమైన అమ్మాయిని అతర కవాయ ప్రియం భవతి చాలు రోదారం విస్తారంగా చెప్తారు అది కనుక ఇప్పుడు ఇప్పుడు తండ్రి ఉన్నాడు వాడి కొడుకు జూలైలాగా తిరుగుతుంటే తండ్రి మనస్సుకి ఎలా ఉంటుంది హై స్కూల్లోనో కాలేజీలోనో బుద్ధిమంత్రులుగా చదువుకుంటూ తండ్రి మనస్సుకి ఎలా ఉంటుంది అందుకోసం ఒక ఒక ప్రౌడ్ ఫాదర్గా ఒక గర్వించదగినటువంటి తండ్రిగా నిలబడడం కోసం పిల్లవాడికి ఫీజులోవి గట్టి చేశాడు ఇదంతా వాడు పరీక్ష ప్యాస్ అయ్యి వాడు అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత హీ వెయిట్స్ ఫర్ పేమెంట్ కలెక్షన్ వాట్ అవట్ మై కలెక్షన్ ఇదిగో నేనే నిన్ను పైకి తీసుకొచ్చాను మరి తప్పు కదండి తప్పు కాబట్టి నేను తండ్రిని అనే మాట అసలు మనస్సులో ఉండాల్సిన అవసరం లేదు వాడు తండ్రి అని వాడు పిలుస్తాడు వచ్చి వాడు కావాలంటే ఇవ్ హీ వాంట్స్ ఇట్ అదర్వైజ్ ఈజ్ ఓకే చేయాల్సిన కర్త కాబట్టి ఈ అభిమానము తగదు అని దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ స్టార్ట్ అంతేగాని డ్యూటీనే డ్యూటీనే స్కిప్ చేయమని కాదు ఇక్కడ తర్వాత అత అనీషయా అది ఈష అంటే సామర్థ్యం అనీష అంటే సామర్థ్యం లేకపోవటం చేతగా అని తానంతో బాధపడతాడు దాన్ని మళ్ళీ శంకర్లు దాన్ని అభినయం చేసి చూపిస్తున్నారు అభినయం ఎంత రూత్మెస్ అభినయం చేసేస్తారు అతనేమంటే యాక్టింగ్ అవుట్ అనమాట అంటే మన యొక్క దీనస్థితిని ఆయన యాక్ట్అట్ చేసి చూపిస్తాడు సో దాట్ ఎందుకంటే దయతోటి సో దట్ ది ఫెలో విల్ అండర్స్టాండ్ ఎందుకంటే దీనుడు వాడే ఆ దైన్యం నుంచి బయటికి రావాలి ఎదరవాడు ఊరికే దారి చూపిస్తాడు సలహా ఇస్తాడు కానీ అంతకుమించి ఏం చేయలేదు ఇప్పుడు ఇప్పుడు యంగ్ మ్యాన్ వివాహం ఆడతాడు ఊళ్ళో వాళ్ళు వచ్చి అక్షతలు వేసి వెళ్తారు మీకు నీకు ఎందుకు వేస్తున్నారు ఈ అక్షతలను నేను వివాహం సక్సెస్ఫుల్ అవ్వాలనే అక్షతం వేస్తారు బట్ ఫైనల్గా వివాహం సక్సెస్ చేయాల్సింది వాళ్ళిద్దరే వీళ్ళు వేసిన అక్షంతలు ఉంటే సపోర్టింగే కానీ వాళ్ళిద్దరూ కలిసి ఆ వివాహాన్ని సక్సెస్ చేసుకోవాలి ఇప్పుడు భారతదేశంలో అయితే చాలా సరళంగా వివాహం సక్సెస్ అయిపోతూ ఉంటుంది మరో పెద్ద సమస్య వివాహం సక్సెస్ అవ్వడం ఇంకా హ్యూజ్ ప్రాబ్లం సో ఒక యంగ్ నేను క్యాలిఫోర్నియా వెళ్ళాను క్యాలిఫోర్నియాలో తెలుగు అసోసియేషన్ ఉంది వాళ్ళు ఒక సమావేశం పెట్టారు ఆ సమావేశానికి ముఖ్య అతిథి ఏదో మాట్లాడమన్నారు మాట్లాడారు వాళ్ళలో యూత్ వింగ్ అసోసియేషన్ మీటింగ్ ఒకటి పెట్టారు యూత్ వింగ్ మీటింగ్కి నన్ను రమ్మని ఇన్వైట్ చేశారు నేనేదో ఎక్కడో ఎంబసీ స్వీట్స్ అని ఏదో దాంట్లో మకాన్ చేశాను నేను ఎక్కడో ఈవినింగ్ రెస్ట్ తీసుకుంటా యూత్ వింగ్ అసోసియేషన్ ఉంది స్వామిచేవి మిమ్మల్ని అమ్ముతున్నారంటే ఎందుకో యూత్ వింగ్ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తారు ఐ డోంట్ వాంట్టు కమ్మంటే వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చారు యూత్ వింగ్కి అసలు మీరే ఉండాలని అంటున్నారు అని చేత రండి సరే మరి ఇప్పుడు వాళ్ళకి మనం సందీస్ చేయాలి కదండి అంత దూరం వెళ్ళేందుకేనాను సరే వెళ్ళాను యూత్ వింగ్ వాళ్ళు మాట్లాడేది వాళ్ళ యాటిట్యూడ్స్ వాళ్ళ అభిప్రాయాలు వింటే నాకు చాలా అల్పంగా అనిపించింది నేను మాట అనేశాను కూడా వాళ్ళ మీ ఒపీనియన్ ఏమిటన్నారు యువర్ ఎంటైర్ వాల్యూ సిస్టమ్ ఈజ్ ఫాల్స్ అని చెప్పాను అంటే వాళ్ళు అంటారు ఒక మనిషిని వివాహం ఆడే ముందు రెండు మూడేళ్ళు ఆ మనిషితోటి కలిసి సహవాసం చేస్తే మనకు అన్ని విషయాలు తెలిస్తే అప్పుడు వివాహం సక్సెస్ అవుతుందని చెప్పి నేను అన్నాను మీరు ఇండియన్ పేరెంట్స్ యొక్క ఇండియన్ సంతతి డయాస్పోరా వాళ్ళేనా అవునన్నారు మీరు ఆ మాట అంటున్నారంటే మీకు అసలు ఇండియన్ సొసైటీ గురించి ఏమీ మీ అజ్ఞానానికి నేను దుఃఖిస్తున్నానని చెప్పారు ఎందుకంటే ఇండియన్ మ్యారేజీ ఇట్ ఈస్ జస్ట్ నాట్ లైక్ దాట్ అండ్ ఎంటైర్ అమెరికన్ మ్యారేజెస్ ఆర్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్ నావ్ యూ లుక్ అట్ ది రిజల్ట్స్ అండ్ టాలమెంట్ వాళ్ళని ఎవళ్ళు కన్విన్స్ చేయలేదు ఎందుకంటే కన్విన్స్ చేసి ప్రయత్నం చేస్తే మనం భంగపాట చెందతాటం తప్ప ఏపం ఎందుకంటే వాళ్ళు ఒకసం వెరీ ఫన్నీయెస్ట్ పాసిబుల్ కల్చర్లో బతుకుతూ ఉంటారు ఆల్ కైండ్ ఆఫ్ రాంగ్ ఐడియాస్ తో ఉంటాయి వాళ్ళ బుర్రలో ఒక ట్రూత్ని ప్రవేశపెట్టడం సంభవమే కాదు కాబట్టి కాబట్టి ప్రయత్నమే చేయకూడదు కానీ మరి సభ అన్నదాన అన్నారు కాబట్టి మీరు చెప్పండి అంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అసలు వివాహ బంధం ఏమిటో ఒక ఫార్టీ ఫైవ్ చెప్పేసి చెప్పవచ్చు కాబట్టి ఎనీవే సో అనీషయ మనిషి ఒక పెద్ద అసామర్థ్యంలో ఒక పెద్ద దైన్యంలో కొట్టుమిట్టులాడుతూ ఉంటుంది ఆ దైన్యం స్వయంగా తాను తెచ్చిపెట్టుకున్న దైన్యం తన అజ్ఞానం చేత తాను కల్పించుకున్నది దాని నుంచి తాను బయటపడాలి మానవుడు ఏం చేస్తాడంటే తన దోషాన్ని ఇంకోహి నెతిమి పెడతాడు తన దోషాన్ని తాను గుర్తించి ఆ ధైర్యం ఉంటే వాడు ఎప్పుడో ఉపయోగపడతాడు వాడు అలా గుర్తించడం ఇంకోహిళ్ళు ఇంకోహి నెట్మి పెడతాడు ఈ దోషాన్ని తీసుకెళ్ళి ఇంకోహమే పెట్టి ఎదగవాళ్ళని తింటూ కాలక్షేపం చేస్తాడు తప్పిస్తే తన దోషాన్ని తాను ఎన్నడూ గుర్తు సో శంకర్లు అనీషయ అంటే అంటున్నారు నా కశిత్ సమర్థోహం దిస్ ఈజ్ ఏ టిపికల్ మిడిల్ ఏజ్ సిండ్రోమ్ మిడిలేజ్ సిండ్రోమ్ అని ఒకటి ఉన్నాయి మీరు గూగుల్ డాట్ కామ్కి వెళ్ళి మిడిలేజ్ సిండ్రోమ్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు వాళ్ళకి సమాచారం ఇస్తుంది రియల్ మిడిలేజ్ సిండ్రోమ్ పార్టీస్లో వస్తుంది సిండ్రోమ్ ఇండియన్ సొసైటీలో మీకు పెద్ద సమస్య కాదు ఇండియన్ సొసైటీలో ఏమవుతుందంటే ఆ సోషల్ కల్చర్ ఈ సిండ్రోమ్స్ అన్నింటినీ కూడా అది బుల్డోస్ చేసేస్తుంది కవర్ చేసేస్తుంది నా దగ్గరికి ఒక యంగ్ లేడీ యంగ్ లేడీ కదా మిడిల్ ఏజ్ లేడీ వచ్చా వచ్చి స్వామీజీ మీరు హెల్ప్ చేయాలి ఏమిటి మా ఆయన అదే దా భర్త హీ సఫరింగ్ ఫ్రమ్ మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అని అంటే నేను అన్నాను వాట్ ఈజ్ దట్ అన్నాను అంటే స్వామీజీ మీకు ఈ నో మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అంటే నేను చెప్పాను తెలియదు అన్నా నాకు తెలియదమ్మా అంటే మరి ఎందుకు తెలియదు మీకంటే ఇండియన్ సొసైటీలో లేదు లేదు అందుకోసం నాకు తెలియదు ఇక్కడ ఉందా అడిగే కదా మరి అది మీరు నేను ఏం హెల్ప్ చేస్తా నాకేం తెలియదంటే అప్పుడు నాకు ఆవిడ చెప్పారు మీరు స్వామీజీ మీరు గూగుల్కి మీరు వెళ్తారా లేకపోతే నన్ను ప్రింట్ చేసి ఇవ్వమంటారంటే నువ్వు చెప్తే చెక్కి తల్లి నేను చూస్తానని నేను ఐ వెంట ఇన్ టూ గూగుల్ మిడిల్లేజెస్ డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ మిడిల్ ఏజెస్ ఇన్ రోమ్ ఎంటర్ సెర్చ్ అండ్ ఇట్ గేవ్ హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఆఫ్ మెటీరియల్ ఏదో కొన్ని ఐటమ్స్ పిక్ చేసి చదివాను అప్పుడు దాన్ని అర్థం చేసుకున్నా అర్థం చేసుకుని ఇప్పుడు ఈ భర్తతో నీకు విడిలేని చిల్డ్రో అని చెప్తే అతను హర్ట్ అవుతాడు ఇవి చూడ్డానికి లేదా సో అతన్ని నా తిప్పుకున్నా ఒక నెల రోజులు నాతో తిప్పుకున్నా ఇది విత్ నా సంచి పట్టుకుని నా వెనకాలు వస్తూ ఉన్నాడు డ్రైవ్ చేసి ఇటువంటి తీసుకెళ్తూ ఉండే నేనేదో ఐ వెంటూ అది జోనా అండ్ ఐ టుక్ హిమ్ విత్ మే కబా విత్ మే ఈ నెల రోజులు యారు విత్ మీ సో నాకు తర్వాత అమ్మగారు చెప్పారు మిడిల్ ఏజ్ సిండ్రోమ్ క్యూర్ అయిందని సో ఇట్ ఇది మిడిల్ ఏజ్ సిండ్రోమ్నే శంకర్లు ఇక్కడ మీకు చెప్తున్నారు నా కస్యచిత్ సమర్థోహం నా వల్ల ఏమీ కాదు రేస్ ఎందుకంటే అన్ని వైపుల నుంచి సమస్యలు మనిషిని ఆ విధంగా చాలా ఇబ్బంది పెట్టేస్తాయి నా కస్యచిత్ సమర్థోహం నా ఏమీ కాదు పుత్రో మమ వినష్ట సో ఏమనుకోకండి శంకరులు కొంచెం రూత్రస్గా చెప్తున్నారని మనం చేశాను కదా ఒకడు ఇలా దుఃఖిస్తున్నాడు పుత్రో మమ వినష్ట అంటున్నాడు నా కొడుకు మరణించేడు ఒక్కమా వాటి నాన్న సమస్య గారు కాకి హూ ఇస్ ది ఫాదర్ అని హూ ఇస్ దిస్తాన్ భగవంతుడు సకల ప్రాణులను ఈ భూలోకంలోకి ఈ సృష్టిలోకి భగవంతుడికి పంపిస్తాడు భగవంతుడు తీసుకెళ్ళారు సో ఒకడు ముందు ఒకడు వెనక ఒకప్పుడు వీడి ముందు వాడు వెనక ఇంకొకప్పుడు వాడు ముందు వీడి వెనక క్యా బాత్ పుత్రో విన పుత్రో మే వినష్ట నా పుత్రుడు నా పుత్రుడు అంటే వాడు నిన్ను కన్సల్ట్ చేసి నీకు కొడుకుగా వచ్చాడా నువ్వు వాడిని కన్సల్ట్ చేసి నువ్వు కొడుగ్గా తెచ్చుకున్నావా ఇట్ ఈజ్ ప్యూర్ యాక్సిడెంట్ యాజ్ ఫార్ ఎస్ యూ అండ్ హీ ఆర్ కన్సర్న్ ఇట్ ఈజ్ యాక్సిడెంట్ బట్ ఇట్ ఈజ్ an event in an overall scheme of things veella g taraph nunchi cheptu tandi talithanthulu taraph nunchi by accident vadu kodukayadu vaadi taraph nunchi by accident veelu talithanthulu leru anje athane manaki swamitho you cannot choose parents at least choose himmas anedho swamitho by accident veellaka sambandinchina madike accident adi a pure accident veellaka sambandinchina madike but uh, ఈ సకల జగత్తుని నడిపించేటువంటి ఆ ఈశ్వరీయ శక్తి ఒకటి ఉంది ఫ్రమ్ దట్ స్టాండ్ పాయింట్ ఇట్ ఈస్ ఇన్ ప్లేస్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు ది స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఆ కర్మ కర్మ నియమాలు ఉన్నాయి ఆ ప్రకృతి నియమాలు ఉన్నాయి ఆ నియమాల ప్రకారం దిస్ బబుల్ లైక్ లైఫ్ ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఇట్ హ్యాస్ టు డిజపియర్ ఇప్పుడు సమ నది నదిలో బబుల్ పుడుతుంది బై అంటే అక్కడ ఉండే లోకల్ లాస్ ప్రకారంగా సమ్ ఎయిర్ ఈస్ ట్రాప్డ్ ఇన్ అిన్ ఫిల్మ్ ఆఫ్ వాటర్ అండ్ దేర్ ఫార్ ఇట్ కేర్ ఆ బబుల్ కొంతసేపు ఉంటుంది కొన్ని బబుల్స్ చాలాసేపు ఉంటాయి కొన్ని బబుల్స్ చాలా మరుక్షణం పోతాయి ఎందుకు పోతుందంటే ఎగైన్ అకార్డి లోకల్ లాస్ మనకు అనిపిస్తుంది బై యాక్సిడెంట్ బబుల్ వచ్చింది బై యాక్సిడెంట్ పోయిందని బట్ ఆ లాస్ తెలుసుకున్న తెలుసుకున్న సందర్భంలో అకార్డి లాస్ బబుల్స్ వస్తాయి లాస్ ప్రకారం పోతాయి అలాగే ప్రాణులు కూడా అలాగే పుడతారు అలాగే గిట్టుతారు What a big deal about it. Why వాట్ బిగ్ డీల్ అబౌట్ ఇట్ వై యు is. పుత్రో మే వినష్ట సో దట్ ఇస్ హౌస్ భార్యా మే మృత అదేపోతే మృత మే భార్య నా భార్య మరణించినది క్యా hai? So same logic. సేమ్ లాజిక్ కిమ్ na. జీవితేనా ఇంకా బతుకుండేమిటి నాకు లాభం అని ఒక పెద్ద దైన్యాన్ని అంటే మిడిల్ ఏజ్ అని ఎందుకన్నానంటే యంగేజ్లో ఇంకా అనుభవాలు ఎక్యూములేట్ కావు అనుభవాలు అప్పుడప్పుడే క్రియేట్ అవుతూ ఉంటాయి తర్వాత యంగేజ్లో ది లైఫ్ ఫోర్స్ ఇట్ కెన్ రియల్లీ ఓవర్కమ్ ది అదర్ బర్డన్స్ బుల్డోసింగ్ ఎఫెక్ట్ అని అంట బుల్డోసింగ్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు బుల్డోజర్ వెళ్తుందనుకోండి దాని ముందు ఓ రాయి ఇంత రాయి వచ్చిందనుకోండి దాని ఎఫెక్ట్ ఏం పడదు ఇంకో రాళ్ళు వచ్చిందనుకోండి ఎఫెక్ట్ ఏం పెద్ద బోర్డర్ వస్తే ఎఫెక్ట్ పడుతుంది కానీ లేకపోతే ఈ చిన్న చిన్న రాళ్ళు అన్నీ దాని అన్నీ రాళ్ళు ఉన్నా స సమతలంగా రోడ్డున్నా రాళ్లతోటి రోడ్డున్నా దానికి ఎఫెక్ట్ ఏం పడతారు సేమే ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది బుల్డోసింగ్ ఎఫెక్ట్ యంగ్ ఏజ్లో అటువంటి ఎఫెక్ట్ ఉంటుంది ఆ ఎఫెక్ట్ పోతుంది మిడిల్ ఏజ్ వచ్చేసి ఈ రకమైన దైన్యభావం తర్వాత ఈ అనుభవాలు కూడా వీడ పోగేసుకుంటూ ఉంటాడు ఈ అనుభవాలను హిస్టారిక్ సెల్ఫ్ బ్యాగ్ పెద్ద హిస్టారిక్ బ్యాగ్ ఒకటి నిర్మాణం అవుతుంది ఆ బ్యాగ్ను మోసుకుంటూ బతుకుతూ ఉంటాడు అదే అనీష దీనభావ దీనుడుగా అయిపోతాడు అనీష అంటే అసామర్థ్యం చెతగాలుతనం దైన్యభావం ఆ అనీశతోటి వీడు దుఃఖిస్తూ ఉంటాడు తయా శోచతీ సంతప్యతే సో ఆ అనీషతోటి అంటే ఆ దైన్యభావంతో చెతగాలితనంతో శోచతి అంటే సంతప్యతే సంతాపాన్ని అంటే తీవ్రమైనటువంటి మానసిక పీడను అనుభవిస్తూ ఉంటాడు అంటే సంసారాన్ని వర్ణిస్తున్నారండి సంసారాన్ని ఎందుకండి వర్ణించడం ఈ కుత్సితమైన సంసారాన్ని ఇలాగా దాన్ని ఎందుకు వర్ణించడం ఏమిటి ఏమిటి వరకు ఇది వర్ణిస్తే అంటే వైరాగ్యం కోసం వర్ణిస్తుంది దాని ఎందు నీ వాల్యూస్ కొంచెం డై ప్రాపర్గా రీ రీ అడ్జస్ట్ చేసుకోమని వైరాగ్యం కోసం వర్ణిస్తారు తర్వాత ముహ్యమానహ సో అనీషయా శోచితే అయింది ఇంకా ముహ్యమాన అనే పదాన్ని వ్యాఖ్యానం చేసుకున్నారు అంటే మోహమును పొందుతున్నవాడు ముహ్యమాన ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ శానచ్చనే పరిచయం శ్యానచ్చ్ మాన అనే ఆనా ఆనా వచ్చిందంటే ఆనా వస్తుంది క్రియమాన ఆనా కనపడుతోందిగా ముహ్యమాన గమ్యమాన అలాగా ఆనా వచ్చిందంటే అది ప్రజెంట్ కంటిన్యూస్ స్టెన్స్ దానికి సంస్కృతంలో ప్రత్యయం అది షానచ్ అనే ప్రత్యయం ఆ షానచ్లో షా పోతుంది చిపోతుంది ఏ విధంగా మోహాన్ని పొందుతున్నాడంటే అనేకై అనర్థప్రకారై అవివేకతయా చింతామాపద్యమాన అనేకములైన అనర్థములంటే ఆపదలు ఆపదల యొక్క ప్రకారములచే చింతాం ఆపద్యమాన చింతను మానసిక పీడను పొందుతున్నవాడు ఈ ఆపదలు ఇన్ని రకాల ఆపదలు ప్రకారము రకము ఇన్ని రకములు వచ్చి మీద పడిపోతూ ఉంటాయి ఎందువల్ల వీడు తప్పించుకోలేడు అంటే అవివేకత అవివేకమే దేహాభిమానం పెట్టుకుని ఇదేహమే నేను దేహ సంబంధించినవన్నీ కూడా నావి నేను నాది ఇదంని పట్టుకుని నేను అని ఒకసారి అంటాడు నాది అని ఇంకోసారి అంటాడు అహమిదం మమేదం ఇదం ఇది అహం నేను ఇదం ఇది మమ నాది వాస్తవంలో ఇది ఏదైతే ఇది గలదో ఇది నేను కాదు నాది కాదు నేను ఈ జగత్తులోకి వచ్చినప్పుడు నేను నాతో నేను వచ్చినప్పుడు ఇది నాకు చేరుకుంది నాకు నాకు జతబడింది నేను విడిపోయేప్పుడు ఇది ఇక్కడే ఆగిపోతుంది కాబట్టి ఆ ఇది నేను కాదు నాది అంటే ఈ ఐడియా ఎలాగంటే నేను తరచుగా పాయింట్ అవుట్ చేస్తాం ఎందుకు పాయింట్ అవుట్ చేస్తానంటే జీవితం కదండి ఐఎమ్ నాట్ టీచింగ్ పారాగ్రాఫ్ ఐఎమ్ టీచింగ్ లైఫ్ and what is life i know i know as much as anybody else most probably so uh eppudu kuda oka oka karuna toti prema toti vairagyanu ghosinchalochu kevalam usska vairagyam kadu so uh, when i say something it should you should be practicable it should it should mean something to a seeker అయితే ఒక స్థాయికి చెందిన వాడికి మాత్రమే వాడు అందుకోగలుగుతాడు మరీ సంసారంలో బాగా తీవ్రంగా ఆసక్తి కలవాడికి ఈ దిస్ వాంట్ వర్క్ ఈ కెనాట్ అప్రిషియేట్ ఇట్ కొంత వైరాగ్యం ఉండాలి సో అధ్యతనే ఈ పాఠాలు ఎవరు చెప్పడం మానేశారు ఇలాగే ఉంటాయి ముండగోపురేశ్వర పాఠం ఉంటాయి ఇలాగే ఉంటుంది శంకరుల పాఠం ఉంటే అలాగే శంకర భాష్యం అలాగే ఉంటుంది అని చెప్పడం మానేశారు అంత డైల్యూట్ చేసి కూర్చుంటారు కాన్షియస్నెస్ అవేర్నెస్ ఉంటాయి ఏదో పోయిపోయింది అలమాటలో ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చుని కాన్షియస్నెస్ అవేర్నెస్ అనేదో కొడుతుంది ఎవ్రిబడి ఈజ్ హ్యాపీ యూ పే సమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆర్ థౌజండ్ రూపీస్ అండ్ సమ్ నైస్ ఫుడ్ తీశారు అండ్ నైస్ కాఫీ తీశారు తప్పేం లేదు ఎరాలి బీటెడ్ ఓన్లీ మీ మీ స్త్రీ షాప్ ఇస్త్రీ షాప్ మీరు చక్కటి సోఫాలో కూర్చుని మహాత్ముడు కూడా దానికి తగ్గట్టుగా ఆయనకి కావాల్సిన ఆసనం ఆయన ఏర్పాటు చేసుకుంటారు ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ So we'll have some discussion on philosophy. Consciousness, what is consciousness and what is its so scope, this and that. So, that is how it works out. They may speak all right things, but it won't work. How does it work out? Because it doesn't work out, it doesn't work out. Samshadamunako manamedunna tovante pattu allatide. Udumu pattu pattu natuka patukununna tovante samshadam. That is what is better. అని వైరాగ్యం కోసం ఇలా చెప్తారు అవివేకతయా చింతామాపద్యమాన శంకరుల దృష్టిలో ఎవడైనా చింతిస్తున్నాడు అంటే దుఃఖిస్తున్నాడు అంటే కేవలము అవివేకమే ఎందుకంటే నిన్న ఎవరో ఒక ఆయన ఉన్నారు ఎలక్షన్స్ ఒకప్పుడు నేను జరిగివ్వండి చాలా సీరియస్గా కంటెస్ట్ చేసేవారు కానీ మన ప్రయత్నం మనం చేద్దాం నిగేమో మనం చేద్దాం ప్రజాసేవ ఊడిపోతే పోనీ ఆయన ప్రజాసేవ చేస్తారు ఉండి ఉండితో మనం ఉంటాం ఇంతట్లోకి భూమి ఆకాశమే ఏకంప అయిపోయేది ఏమీ లేదు మనం నెగితే మనం శ్రద్ధాసేవ చేస్తాం అతను వాళ్ళ వ్యక్తి నెగ్గితే ఆయనే చేస్తారు చూద్దాం పెటర్స్ అని ఒక హుందాతనంతో ఎలక్షన్స్ కంటెస్ట్ చేసేవారు అధికారం అన్నది సర్వం కాదు అది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని చేత పాలిటిక్స్లో అధికారం ఇట్ హెల్ప్స్ టు మేక్ సర్టన్ టు బ్రింగ్ అబౌట్ సర్టన్ చేంజెస్ ఇన్ ది సొసైటీ ఎఫర్ వీ సీక్ పవర్ బట్ పవర్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అలా ఉండేవారు కానీ ఈరోజు ఎలక్షన్స్ చూడండి ఎంత టెన్షన్ మనుషులకి ఏం పోని ఎవరో వాళ్ళు నెగ్గుతారు ఏం పోని వీళ్ళు నెగ్గుతారు వాళ్ళు నెగ్గుతారు క్యా క్యా బడి బాధ వాస్ నాట్ లైక్ దాట్ పవర్ ఈజ్ ఎవ్రీథింగ్ పీపుల్ కెనాట్ ఎఫర్ట్ టు లూజ్ కె నాట్ లూజ్ అనమాట ఎందుకంటే ఎలక్షన్ లూజ్ అయ్యేటంటే ఈ హిజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్ వేస్టెడ్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ పూర్వం ఏమి ఇన్వెస్ట్మెంట్ పార్టీ ఆఫీస్ వాళ్ళు పోయిన పోస్టర్లు ఇచ్చేవారు వీడు లైపుణ్య ఉడికించుకుని గోడలు కంటించుకుని పరి వీడు చేసేవాడు అది ఇన్వెస్ట్మెంట్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఏముంది ఇప్పుడు ఎలక్షన్ ఇన్వెస్ట్మెంట్ రన్స్ ఇంటు ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ సో ఆ అగ్రహం అది అవివేకము యొక్క తారాస్థాయి అంటే అలాగే ఉంటుంది సపోజ్ మన జీవితాన్ని కూడా మనం అలాగే నిర్మాణం చేసుకున్నాం అనుకోండి అంటే ఏమిటి మనం ఒకటి ఒక పని అవుతుంది ఇంకో పని కాదు ఒక కామను సిద్ధిస్తుంది మరో కామను సిద్ధించడం ఒక కలయిక పూర్ణంగా ఉంటుంది ఇంకో కలయిక తేడా వస్తుంది భూమి ఆకాశాలేమీ ఏకమైపోవు మన పిసరంత జీవితాన్ని ఇటు అటు తేడా వచ్చినంత మాత్రం చేత సృష్టి ఆగిపోదు నడుస్తూ ఉండు ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది బిగ్గర్ పిక్చర్ వాట్ ఇవ్ వై టు మేక్ సచ్ ఎ బిగ్ ఇష్యూ అబౌట్ ఇట్ అని ఆ మాత్రం బిగ్గర్ పిక్చర్ కొంచెం అర్థం చేసుకుని ఒక వైరాగ్యం పెట్టుకుని ఒకంత వివేకంతో ఇదంతా కూడా దృశ్యము నశ్వరము నశించేది ఈ బంధాలు బాంధవ్యాలు ఇవన్నీ కూడా వచ్చిపోయేవి కానీ ఇవేమి శాశ్వతం కాదు మనం ఈశ్వరుణ్ణి భజించుకోవాలి ఈశ్వర భజనమే మిగిలిది ఆత్మజ్ఞానమే మిగిలిది మిగతావన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్లేస్ మనం అంత కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉంటాం సాక్షి భావంతో ఉంటాం వాట్ ఏ బిగ్ డీల్ అని లైట్గా సంసారాన్ని తీసుకోగలిగితే ఈ బికమ్స్ లైట్ అండ్ హార్ట్ సంసారపు భారాన్ని హెవీగా పెట్టేసుకుంటే ఆ అవివేకం చేతనే చింతా ఆపద్యమాన సో ఆ మోహము దాన్ని అవివేకము మోహము అంటే అవివేకము దాని వలన పెద్ద బరువుని మోసుకుంటూ పెద్ద దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు స ఏం ప్రేత మనుష్యాదియోనిషూ ఆ జవం జవీభావమాపన్న ఇక్కడ పురుషుడు స్త్రీ అనేం కాదు లింగ వివక్ష లేదు మానవుడు అని జనరల్గా పెర్సన్ సో ఈ మానవుడు ఏవం ఈ విధముగా ప్రేత మనుష్యాది యోనిషు అంటే ఒకే జన్మలో ఉండే సంబంధ పరిస్థితిని కొంత వర్ణించారు సో ఫలానా వాళ్ళ హిస్టారిక్ సెల్ఫ్ అని కామనల్ అని ఇప్పుడు ఈ పరిస్థితి మీకు జన్మ జన్మాంతరాల్లో కూడా ఇలాగే కొనసాగుతుంది ఆ సంసారాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తున్నా ఇదేదో ఇంకో పదేళ్లలోనూ పదిహేను ఏళ్ళలోనూ మన జీవితం అంతం అవుతుంది అక్కడితో ఇది వదిలిపోతుంది దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్ అని నువ్వు అనుకోద్దు ఈ దేహం పూర్తి పడిపోతే ఇంకో దేహం వస్తుంది ఆ దేహం ఏమిటవ్వచ్చు తిరియకు పశుదేహం కావచ్చు మనుష్య మనుష్య కావచ్చు ఆది దేవదేహం కావచ్చు నరక కావచ్చు ఈ దేహం నుంచి ఆ దేహానికి మధ్యలో ట్రాన్సిషన్ పీరియడ్ ఒకటి ఉంటుంది దానికి ప్రేత అని అంటారు ప్రేత అంటే ట్రాన్సిషన్ అని అర్థం ప్రాయిత ఇక్కడి నుంచి అయితే విడిపోయాడు అమెరికాకి విమానం ఎక్కించారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇక్కడి నుంచి వెడిపోయాడు ప్రాయిత విమానం ఇటు అక్కడికి చేరిన తర్వాత ఫోన్ వస్తుంది ఎప్పుడు వస్తుంది మధ్యలో ట్వంటీ అవర్స్ గ్యాప్ ఉంటుంది అప్పుడు ఫోన్ వస్తుంది వాళ్ళు చేరి ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తారు ఈ మధ్య స్థితి ఈ చీజే నైదర్ హియర్ నార్ దేర్ ఇక్కడి నుంచి వెళ్ళాడండి అక్కడికి ఇంకా రాలేదు ఆ మధ్యస్థితికి ఆ గాల్లో ఉంటాడు కదా ఆకాశంలో ఉంటాడు కదా దాన్ని ప్రేత అదే కొంచెం ఇంకొంచెం యు ఎక్స్టెండ్ ఇట్ ఇట్ ఇల్ మోర్ సో అంటే ఈ దేహం విడిచిపెట్టేశాడు ఇంకో దేహాన్ని ఇంకా పట్టుకోవడం తర్వాయి ఆ మధ్యస్థితిలో ప్రేత అంటే ట్రాన్సిషన్ పీరియడ్ అని ఈ ప్రేత అని వర్ణించారు కానీ ఈ ప్రేత భావాన్ని చాంద్రోగ్యోపనిషత్తులో విస్తారంగా వర్ణించారు కానీ ఎక్కడా కూడా ఆ ప్రేతం దానికి కాళ్ళు ఉండకుండా గాళ్ళు తేలుతూ ఉంటుందనో అది వచ్చి ఎవడనైనా పట్టుకుంటే వీడి కోరికలన్నీ దానికి వస్తాయనో దాని కోరికలన్నీ వీడికి వస్తాయనో ఇలా చెప్పలేదు శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు ట్రాన్సిషన్ అని ఒక పదం ఉండదక్కర్లేదు సంస్కృతంలో అదే ఆపదమే ప్రేత ప్ర ఇత ఇతం ఇత అనేది ఇండ్ అనే ధాతువు నుంచి వచ్చింది దానికి గతి అని అర్థం వెళ్ళుట ఏముంది వెళ్ళిన వాడు మళ్ళీ వస్తాడు ఇది అలాంటి వెళ్ళడం కాదు ఇది ప్ర ప్రకృష్టమైన వెళ్ళుట అంటే ఫైనల్ వెళ్ళడమే ఇది ఇంకా మళ్ళీ ఇక్కడికి రాడు ఇంకా ఇంకో తోట తేళ్తాడు వీళ్ళు అలాంటివి వెళ్ళడం ఇది అని ప్రేత సో వీడు దీంట్లో జవీభావమాపన్న జవీభావం అంటే వేగంగా తిరుగుతూ ఉంటుంది కాలము మహావేగంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది సో సో జవి జవము అంటే వేగము జవీభావము అంటే వేగముగా తిరిగే స్వభావము పునరపి జననం పునరపి మరణం పునరపిజననం పునరపి మరణం అది జవీభావము ఈ జవీభావంలో కూడా దాన్ని ఇంకొంచెం ఎంఫోసైజ్ చేయటం కోసం ఆ జవం జవీభావం ఆపన్న బాగా వేగంగా తిరుగుతున్నాడు ఇంకా ఇంకా వేగంగా వేగంగా తిరుగుతున్నాడు అంటే ఎలాగంటే వీడు మనుష్య జన్మ ఇచ్చాడు అనుకోండి వందేళ్ళు బతుకుతాడు ఎనభై ఏళ్ళు బతుకుతాడు అదే దోమ ఏదో పుట్టాడు అనుకోండు రెండు రోజుల్లో ఆ జన్మ మళ్ళీ ఇంకో బొద్దింక జన్మ అది పోయా ఇంకో ఇంకో జన్మ ఇంకో జన్మ ఈ రకంగా సో అంటే ఘటీయంత్రవత్ ఘటీయంత్రమని అంటే పూర్వం వ్యవసాయ పనులు చేసేదానికి దీవుడు బావిలోంచి నీరు తోడే యంత్రానికి నీరు తోడే యంత్రానికి ఘటీ యంత్రము అని పేరు ఘటములు ఉంటాయి ఘటహాస్యాస్థితి ఘటీ ఘటములు ఉంటాయి ఘటములు అంటే ఈ కొండలు చక్రానికి కట్టేసి ఉంటాయి ఫిక్స్ చేసి ఉంటాయి సో ఈ చక్రం ఇలా తిప్పుతూ ఉంటారు చక్రం తిప్పుతూ ఉంటే ఆ కొండ అడుక్కు వెళ్తుంది ఎంత కొండ వెళ్తుంది కానీ దాంగిల్ ఆఫ్ ది చక్రం ఎలా ఉంటుందంటే ఆ కొండ నీళ్లలోంచి పైకి వస్తుంది నీళ్లలో మునిగి పైకి వస్తుంది కాబట్టి నిండుకుండా పైకి వస్తుంది ఆ నిండుకుండా అలా పై దాకా నిండుకుండా వస్తుంది మళ్ళీ ఇలా వంగినప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళన్నీ బయట కాలం లాటి దాటిలో పడి పొలంలో ప్రసరిస్తాయి మళ్ళీ కింద ఎంతీయకుండా కిందకి పోతుంది దీన్ని ఘటీయంత్రము అని అంటారు ఆ ఘటీయంత్రముల సో ఆ సుఖముపనతం దుఃఖం అంటే సుఖ వెనకాల దుఃఖం మళ్ళీ దుఃఖం వెనకాల సుఖం అలా వస్తూ ఉంటాయి అలాగే జన్మ వెనకాల మరణం అది ఒక జీవితానికి సంబంధించి సుఖ దుఃఖాలు ప్రవాహం అనేక జన్మలు జన్మల విడుపుతూ ఉంటాయండి ఎన్ని జన్మల నుంచి పూర్తి చేసుకుని వచ్చామో ఇక్కడికి మనుష్య జన్మ మామూలుగా వేదాంతలు అసలు నేను చెప్పి అలాంటివి నేను చెప్పను అంటే ప్రత్యక్షంతో సంబంధం లేనివి కేవలం హియర్సే పెద్ద ఎప్పు చెప్పను మామూలుగా అయితే అసలు మహాత్ములు చాలా తరచుగా వాడే పదప్రయోగం ఒకటి ఉంది చౌరాసి లాక్ యోన యోన్సే గుజర్కే ధరాయే అని హృషికేశ్లో ప్రతి మహాత్ముడు ఉంటాడు ఈ మాట ఎనభై లక్షల యోనులను తిరిగి తిరిగి తిరిగి ఇక్కడ తేయలేము అంటే ఎనభై నాలుగు లక్షలను ఇదో కౌంటు బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ ఎంత ఉంది అంటే ఎనభై నాలుగు లక్షలుద్దరు పర్వాళ్ళు ఎక్కడో చెప్పారు ఏదో పురాణంలో అదే అదే ఫిక్సర్ కాదు దానికి తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు మూడు వందలు ఎక్కువే ఉండొచ్చు అనేక ప్రాణులు అనేక ప్రాణుల యొక్క స్వరూపాలు సో ఎక్కడెక్కడ తిరుగుతామో అఖరికి మనుష్య జన్మలో పుట్టాం ఇది ఇంకా హయ్యెస్ట్ స్టేజ్ ఈ ప్రకృతిలో మనం ఒక ప్రాణి ఒక జీవుడు పొందగలిగిన దేహము హయ్యెస్ట్ ఇది ఇక్కడి నుంచి వెళ్తే మీరు మోక్షానికే వెళ్ళిపోతారు లేకపోతే పతనమే ఎందుకంటే All, all roads from the summit, రోడ్స్ ఫ్రమ్ ది సమ్మిట్ లీడ్ డౌన్ వర్డ్స్ సమ్మిట్ నుంచి బయలుదేరి రోడ్స్ అన్నీ కూడా డౌనే summit మనుష్య జీవితం సమ్మిట్ అంతే ఇంకా ఈ సమ్మిట్లో ఉండగా మీరు మోక్షాన్ని పొంది ఈశ్వరత్వాన్ని పొందితే సరే సరే వేరే టైం అయిందా ఉంది ఇంకా ఇంకా ఉంది ఓకే సో ఒకవేళ మోక్షాన్ని కనుక పొందకపోతే ఇంకా డౌన్ డౌన్ వర్డ్ ట్రెండే అంటే ఏదో మళ్ళీ ఇప్పుడు స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ వాపస్తే సో ఆ జవం జవీభావం ఆపన్నహేర గేరా గేరా తిరుగుతూ ఉంటాడు శంకరుల వైరాగ్యం అయితే ఇదంతా ఇప్పుడు చెప్పింది అంతా కూడా ఒక ట్రాజిడీలాగా చెప్పాం ఇప్పుడు కామెడీలోకి వస్తుంది కదాచిత్ అనేక జన్మ శుద్ధ ధర్మ సంచిత నిమిత్త అది కదాచిత్ ఒకనాడు వీడిలా జన్మ జన్మాంతరాలన్నీ ప్రయాణం చేస్తూ చేస్తూ చేస్తూ వచ్చాడు కదాచిత్ ఓ రోజున వీడి పుణ్యం పండింది ఏ పుణ్యం వీడి దగ్గర పుణ్యం ఎక్కడ ఉందంటే ఉందో ఒకసంత పుణ్యం శుద్ధ ధర్మ సంచిత నిమిత్త శుద్ధ ధర్మాన్ని పోగేసుకున్నాడు శుద్ధ ధర్మము అంటే ధర్మం రెండు రకాలు కై భాగవతంలో చెప్పారు కైతవం ధర్మ ప్రోజ్జిత కైతమోత్ర పరమ నిర్మత్సరాణాం సతాం అని భాగవతంలో వస్తుంది ఇక్కడ భాగవతంలో ధర్మం చెప్తాము ఎటువంటి ధర్మం చెప్తాము అంటే కైతవము లేని ధర్మము చెప్తాము కైతవము అంటే పతనము అనుకోని ఒక రకమైన నెగిటివిటీస్ దోషం దోషం లేని ధర్మం ఎందుకంటే ధర్మానికి దోషం ఏమిటండి అంటే ధర్మానికి కామనయే దోషము అన్నారు మీరు ఒక కోరిక ఒక తృష్ణతోటి ఒక కోరిక తీరాలనేటువంటి తృష్ణతో మీరు కనుక ఓ పూజ ఓ ధర్మమో చేస్తే కోరికంటే స్వార్థపరమైన కోరిక నా అభిప్రాయం సో సమాజం కోసం కోరి విశ్వ కళ్యాణమనో కుటుంబ కళ్యాణము సమాజ కళ్యాణము కాదు స్వార్థం కోసం నా కడుపు నిండడం కోసం ఉన్నట్టుగా మీరు ధర్మాన్ని ఆచరిస్తే అదే ఆ ధర్మానికి ఉండేటువంటి పెద్ద లోటు మరైతే అసలైన ప్యూర్ ధర్మం ఏమిటండి అంటే నిష్కామ కర్మయోగం నిష్కామ భక్తి భగవద్గీత యొక్క సారము అంతా నువ్వు భక్తి చేయి సహజంగా చేయి సహజంగా చేసి పనిలో కామనా తృష్ణ ఉండవు సహజంగా చేస్తా కామనా తృష్ణ ఉండవు స్నానం చేస్తాం సహజంగా చేస్తాం పళ్ళుతో ఉండం సహజంగా చేస్తాం గాలి సహజంగా పీలుస్తాం భోజనం సహజంగా చేస్తాం ఇలాగ మనం సహజంగా చేసే పనులు న్యాచురల్గా స్పాంటేనియస్గా చేసే పనులు ఉంటాయి సో బిజినెస్ చేస్తారు ప్రాఫిట్ కోసం చేస్తారు సహజంగా ఏదో స్పాంటేనియస్గా చేసేదేమీ కాదు ప్రాఫిట్ కోసం చేస్తారు దేవుడి దగ్గరకు వచ్చేప్పటికీ ఈ ప్రాఫిట్ బేస్డ్ అప్రోచ్ని తగ్గించుకోవాలి మానేమని కాదు తగ్గించుకోవాలి సహజభక్తి దాని మీద నిష్కామ భక్తి సహజ భక్తి సహజయోగము అని పేరు నిష్కా భగవాన్ మహర్షి సహజయోగము అని అనేవారు నిష్కామ కర్మయోగము దానికి శుద్ధ ధర్మము అని పేరు అదే పోగుపడుతుంది అదే అదే పోగుపడి మీకు ఇట్ విల్ గివ్ గుడ్ బెనిఫిట్ మీరు ఎప్పటికప్పుడికి ఈ ఈ పూజ ఈ ఫలం ఈ పూజ ఈ ఫలం ఈ పూజ ఈ ఫలం అంటుంటే ఇంక దాంట్లో పోగుపడిదే సో మీ కోరిక తీరితే దేవుడు నా ఈ దేవుడు పవర్ఫుల్ దేవుడు మీ కోరిక తీరకపోతే ఈ దేవుడు వేస్ట్ ఇంకో దేవుడు వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ సో శుద్ధ ధర్మ సంచిత సో ఆ శుద్ధ ధర్మం పోగుపడాలి అది అక్యూములేట్ అవ్వాలి వీటికి అక్యూములేట్ అయింది ఇప్పుడు మనం ఉన్న క్యారెక్టర్కి అక్యూములేట్ అయింది శుద్ధ ధర్మ సంచిత నిమిత్త ఆ పుణ్యం పండింది పండితే ఏమైంది కేనచిత్ పరమ కారుణికేన దర్శిత యోగ మార్గ అది వీడికి అనుకోకుండా ఓ మహాత్ముడు వీడికి దొరికాడు ఎవడోకాయన దాన్ని పోయే మహాత్ముడు కేనచిత్ అంటున్నారు కదా ఎవడోకాయన కేనచిత్ కేనచిత్ అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే ఆత్మజ్ఞానము కావాలంటే మీకు పెద్ద చాలా సమాజంలో ఉన్నత స్థానంలో ఉండే మహాత్ముడు కావాలంటే మీకు దొరకదు అది ఓ రాజుగారు ఉండేవారు ఈ ఆత్మ అంటే కొంచెం వేదాంతం చదువుకోవాలి ఎవరినైనా ఓ మహాత్ముడిని చూడబోయే మంత్రి అన్నారు అంటే మంత్రి గారు ఆ కలవట్టును ఉన్నాడండి ఓ మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాలుకి దండం పెడితే ఆయన ఏమైనా మీకు ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహం అదే మన మహారాజు దేవుడి కాలువగట్టు దగ్గర మహాత్ముడి దగ్గర మనం వెళ్తామయా మన సోదాదిత మహాత్ముడిని నువ్వు తీసుకురా నువ్వెక్కడ మంత్రివి అంటే అలాగా సరే అయితే మీ మీ హోదాకి దగ్గ మహాత్ముడినే తీసుకొస్తారని మామూలుగా ఓ మహాత్ముడిని కాంటాక్ట్ చేశారు వారు అన్నారు మేము రావాలంటే ట్వంటీ రూపీస్ మీరు డిపాజిట్ చేస్తే వస్తా ఉన్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్లో వన్ ల్యాక్ అయిదాం వారేమో జట్లో వచ్చారు కారులో వచ్చారు ఈ రాజుగారు మంత్రి నువ్వు సరైన మహాత్ముడికి వచ్చావు మన హోదాకు దగ్గర మహాత్ముడు వచ్చాడు ఆయన వచ్చారు ఓ నాలుగు రోజులు రాజుగారి యొక్క మర్యాదలని తీసుకున్నారు రాజుగారికి ఏదో వేదాంతం మాటలు ఇందాక నేను మనం చేసినటువంటి కాన్షియస్నెస్ అవేర్నెస్ సుప్రీం సో ఇలాంటి ఏవో నాలుగు మాటలు చెప్పారు వారి దాడిని వారు దక్షిణ తీసుకుని వెళ్ళారు రాజుగారు ఎప్పటికే రాజుగారిలాగే ఇలాగే ఉన్నారు ఈయన ఈయన సంసారము ఆయన అలాగే కాబట్టి పేరు ప్రతిష్టలో అది చూసుకుంటే ఆత్మజ్ఞానం ఉండదు కేన ఎవడో దారిపోయేవారు దత్తాత్రేయ మహర్షి అలా ఉండేవారు దత్తాత్రేయుడు అనే ఎవడికి తెలిసింది కదా సో కేన చెత్తుగా ఉండేవారు ఆ కేన పర కానీ పరమ కారుణికైనా గొప్ప దయాస్వభావం ఆత్మజ్ఞానాన్ని ఆత్మస్వరూపాన్ని మా ఎగరవాడికి జిజ్ఞాసుకి తెలుపుడు చేయటం అంటే అదే దయ అలాగే ఉంటుంది సో అటువంటి వాని చేత దర్శిత యోగ మార్గ హావిడి పుణ్యం పండింది అన్నాం కదా ఆయన చేత చూపించబడిన దర్శింపబడినా అంటే బోధింపబడినా యోగ మార్గము కలవాడు ఏమిటి యోగ మార్గము యోగ మార్గం అనేప్పటికీ ఏదో ఏదో యోగం అనుకున్నారు ఆత్మనిష్ట యోగ మార్గ ఆత్మనిష్టయే యోగం మీ స్వరూపాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడం అదే యోగం దెర్ ఇస్ నో అదర్ యోగా ఆల్ అదర్ యోగాస్ సపోర్టెడ్ అదర్ యోగాస్ ఏమున్నాయి కర్మయోగంలో పడతాయి జ్ఞానయోగం కర్మయోగం మిగతా అన్నీ కర్మయోగంలో అంతర్గతం అయిపోతాయి సో ఆత్మనిష్ట అన్నది జ్ఞానయోగం సో ఆ జ్ఞానయోగము లేక అధ్యాత్మయోగము అని అంటారు దేవం మత్వా ధీరో హర్షశోక జహాతి మోస్ట్ ప్రైస్ స్టేట్మెంట్ ఆఫ్ పెట్రోల్షన్ ధీర వివేకవంతుడు హర్షశోక జహాతి సుఖ దుఃఖమును రెండింటినీ కూడా విడిచిపెట్టేస్తాడు వాటికి అతీతంగా వెళ్ళిపోతాడు ఎప్పుడు అధ్యాత్మయోగమును పొందుట చేత అంతర్ముఖుడై ఆత్మనిష్ఠుడై పొందుట చేత సో ఆ యోగ మార్గాన్ని చూపించాడు ఇదయ్యా ఇలా ఉంటుంది యోగ మార్గం ఉంటే ఉళ్ళో వాళ్ళని తిట్టి ఎక్కడో ఉండే నక్షత్రాలనో లేకపోతే దేవుళ్ళనో దేవతలనో తిట్టుకుంటూ నీ ప్రారంభాన్ని నేను నువ్వు నా ప్రారంభం బాగోలేదు నా దేన భావంతో వీళ్ళని తిట్టి వాళ్ళని తిట్టి మళ్ళీ అదే సైపులో మా మంశం గొప్పది వాళ్ళ మంశం తక్కువ అంటూ ఈ కంపారిజన్లు ఇవేమి చేసుకుంటూ ఇదంతా కూడా అర్థం లేని మాటది నీ స్వరూపమును నువ్వు తెలుసుకో మీ వాల్యూ సిస్టమ్ని ముందు మార్చు అని ఆయన చూపించిన మార్గం ఏమిటో చెప్తున్నాం అందాము అహింసా సత్య బ్రహ్మచర్య సర్వత్యాగ శమదమాది సంపన్నది సంపన్న అక్కడ ప్రారంభమవుతుంది దట్ ఈజ్ హౌ వేదాంత స్టార్ట్స్ వేదాంతము ఏదో ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సు స్టార్ట్ అయినట్లో లేకపోతే ఎంబీఏ అలాగే స్టార్ట్ కాదు ఇది కానీ స్టార్ట్ అయ్యే పద్ధతి అంతా కూడా ఇలాగే స్టార్ట్ అవుతుంది వాల్యూ సిస్టమ్ని క్షాళన చేయడంతో స్టార్ట్ అవుతుంది క్షాళన చేయటమే వాల్యూ సిస్టమ్ చాలా గడబడి ఉంటుంది మనుషుల జీవితాల్లో అన్నెసెసరీ వాల్యూ రాంగ్ అని నేను అన్నా రాంగ్ కాదు ఇక్కడ పాయింట్ రాంగ్ రైట్ స్టేజ్ కాదు ఇది వాల్యూ అవసరం లేని వాల్యూ కనుక వాడు పట్టుకుని వేలాడుతున్నాడు అంటే వాడు ఎంతటి వాడైనా కావచ్చు కాక అవసరం లేని వాల్యూని పట్టుకున్నాడు అంటే అదే వాడికి ఆటంకం అయిపోతుంది కాబట్టి వాల్యూ సిస్టమ్ని కరోగా క్షాళన చేయాల్సి ఉంటుంది మొట్టమొదట అహింస ఎందుకంటే వీడు సర్వాత్మభావాన్ని పొందాల్సింది అది దట్ ఈజ్ ద హైయెస్ట్ గోల్ హింస అన్నది దరిదాపులకు రావడానికి వీలు లేదు అంటే బుద్ధిపూర్వకంగా ఏ ప్రాణికి కూడా ఎట్టి హాని కలిగించరాదు లేదంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ మానేమని చెప్పాలను నేను ఈజ్ ఇట్ నెసరీ టు డాన్ నో అంతేకాదు అసలు నాకు విపి సింగ్ అని ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండేవారు మనకి ఆయన ఒక టోపీ ఒకటి పెడుతూ అర్థం అర్థం లేని టోపీ ఎందుకు ఆ టోపీ ఇలా పొడుగ్గా ఉండే టోపీ సో ఆ టోపీకి బంగ్లాదేశ్లో ఒక రకం ర్యాబిట్స్ నో వేట్నో ఒక రకం ప్రాణుల్ని వాళ్ళు వాళ్ళు వేటాడి చంపి ఆ మాంసాన్ని భిక్షించి ఆ చర్మాన్ని ఓడిచి దాంతో తయారు చేస్తారు ఈ టోపీ ఈ కుర్చు టోపీ మేనకా గాంధీ గారు చెప్పారు నువ్వు పెడుతున్న టోపీ హింసతో కూడిన టోపీట్ అని చెప్పారు అసలు ఆ ముస్లిం టోపీ పెడితే కానీ ఆయనకు ఉత్సాహం ఉండదు హీ మాంస టోపీ దానికి ఏదో అలవాటు పడ్డాడు ఎవళ్ళ హ్యాక్ వాళ్ళది సో అయితే ఈ సింథటిక్ది పెట్టుకో నువ్వు బంగ్లాదేశ్లో హింస చేసి అక్కడ బంగ్లాదేశ్లో తయారవుతాయి అవి తెప్పించినవిడి నువ్వు సింథటిక్ పెట్టుకో సింథటిక్ చూసుకో వెతుక్కో ఎక్కడ నువ్వు దొరుకుతున్నామో అంటే ఆవిడ మాటని మన్నించి ఆయన సింథటిక్ టోపీ పెట్టుకున్నాను లేకపోతే మన బనాట్ వాలా కూడా పెడుతూ ఉంటాడు ముస్లిం లీగ్ హెడ్ బనాక్ వాలా అని ఆయన పెడుతూ ఉంటాడు ఆ టోపీ విపి సింగ్ అదే టోపీ పెట్టింది సో చూడండి ఆ లెవెల్లో కూడా హింసకి స్థానం ఇవ్వకూడదు హింసతో కూడి హింసని ప్రోత్సహించినట్టు అవుతుంది చాలా ఇండైరెక్ట్ హింస ఇండైరెక్ట్ హింస కూడా తగలదు దీనికోసం వేదాంతే కనక్కర్లేదు యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ అయితే చాలు వెనక గాంధీ షీ ఈజ్ అన్ రైట్స్ యాక్టివిస్ట్ దట్ ఈస్ గుడ్ ఇన్ యు నీడ్ నాట్ బి ఏ సీరియస్ వేదాంతి ఇంకా వేదాంతికి వేరే చెప్పాలో హింస ఉండకూడదండి వెల్కమ్ బ్యాక్